శ్రీమహాగణాధిపతాశివసమారంభాస్మార్యపర్య వందేపు సరేలభ్యవనన్యంతస్థాభూత తరహ పురుషురుషుడు పరమపురుషుడు అనగానేమి పరమా పరమ పరమా అంటే సర్వోత్కృష్టమైన సర్వశ్రేష్టమైన అనర్థం అన్నిటికంటే ఉత్కృష్టమైన ఏమిటి అన్నిటికంటే ఉత్కృష్టమైన అంటే అర్థం ఈ సర్వ జగత్తు ఏదైతే కలదో ఈ జగత్తునకు ఏది కారణమో దానికంటే ఉత్కృష్టమైన సకల జగత్తుకు కారణము అవ్యక్తము మాయాశక్తి ఆ మాయాశక్తిని తన అధీనంలో ఉంచుకున్నటువంటి ఆ పరబ్రహ్మ పరమపురుషుడు అనబడును పురుషస్థ పరపా సో ఆ పరమ పురుషుడు లభ్య పొందబడును మీరు ఆ పరమ పురుషుణ్ణి మానవుడు పొందవచ్చును ఎలా పొందుతాడు ఆయన వచ్చి వీడిని కౌగులించుకుంటాడా లేకపోతే ఈయన వెళ్ళి ఆయన్ని కౌగులించుకుంటాడా ఆ దృష్టి ఎలా ఉంటుంది ఎంతసేపటికి నేను ఒక పెర్సన్ నేను ఒక పెర్సన్నను కాబట్టి అందరూ పెర్సన్సే ఉంటారు అప్పుడు దేవుడు కూడా ఓ పెద్ద పెర్సన్ ఒక ఆయన ఉంటాడు అని ఒక దృష్టి మామూలుగా లోకంలో ఒకళ్ళని ఇంకొకళ్ళు పొందడం అంటే ఎలా పొందుతారు ఇప్పుడు విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్లో ఇంకొక ఆయన ఉన్నాడు అనుకోండి ఈయన ఆయన్ని పొందడం ఎలా పొందుతారు ఈయన విజయవాడకి వెళ్ళి ఆయన్ని కౌగులించుకోవాలి లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి ఈయన్ని అదే కదా పొందడం కాబట్టి దేవుడు కూడా అంతే ఆయన వైకుంఠంలో ఉంటాడు మనం ఎక్కడ ఉంటాం మనం వైకుంఠమైనా వెళ్ళాలి లేకపోతే ఆయన ఏదో ఆయన ఎక్కడికైనా రావాలి అప్పుడు కౌగులించుకోవటం దీన్ని లోకానువాదము అంట పురాణములు లోకానువాద ప్రధానంగా ఉంటాయి మన లోక అనుభవం ఏదైతే ఉంటుందో దానినే అనువదిస్తూ ఉంటాయి కాబట్టి అలాగ పొందడం కుదరదు ఎందుకంటే ఈ పురుషుడు పరమ పురుషుడు ఒక ఒక పెద్ద కాదు సర్వ ఒకే ఒక తత్వము తత్వదృష్టి వ్యక్తి దృష్టి ఈ రెండింటికి చాలా తేడా ఉంది వ్యక్తిని పూజిస్తారు తప్ప తత్వాన్ని పూజించటం అభ్యాసం చేయాలి భారతీయులు ఒకప్పుడు తత్వాన్ని ఆరాధించేవారు తర్వాత క్రమంగా తత్వాన్ని ఆరాధించడం మానేసి వ్యక్తి పూజలో పడ్డారు అని పెద్ద సోషియాలజిస్టులు అలాగ వాపోయినారు ఇప్పుడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు అనుకోండి శ్రీకృష్ణుడు ఏ తత్వానికి ఆయన ప్రతీకయో ఆ తత్వాన్ని ఎవరూ పఠించుకోడు అది భగవద్గీతలో ఆ వేదాంత తత్వము ఆత్మతత్వము బోధింపబడుతుంది అది పఠించుకోడు ఏ శ్రీకృష్ణ యాజ్ ఎ పర్సన్ ఆయన డ్యాన్స్ చేశాడు ఇచ్చేసాడు వచ్చేసాడు అంటూ ఆ దృష్టి పెట్టుకుంటారు ఒక పర్సన్గా ఆయన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తారు తప్ప శ్రీకృష్ణుడు అంటే ఒక తత్వము శ్రీకృష్ణ పరబ్రహ్మణ మహా అంటారు శ్రీకృష్ణు అంటే దేవకీ వసుదేవుల ముద్దుబిడ్డడు ఒక పెద్ద ఆయనని కాదు ఆయన పరబ్రహ్మ ఆ విధంగా తత్వాన్ని ఆరాధించటము అభ్యాసం చేయాలి మహాత్ముల దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆ మహాత్ములు బోధించి తత్వాన్ని ఆరాధించే ప్రయత్నం చేయాలి తప్ప ఆ మహాత్ముని ఏం ఆరాధిస్తారు ఎన్ మీరు మహాత్ముని ఏమారాధిస్తారు మీరు ఏం ఆరాధించినా కాలగర్భంలో కలిసిపోతారు మహాత్ములు సో మీరు ఆయన దేహాన్ని ఆయన రూపాన్ని మీరేం ఆరాధిస్తారు ఆయన దేహముగా రూపముగా ఎవ్వళ్ళు గొప్పవాళ్ళు కాలేరు ఎందుకంటే దేహము అనేది అది శిథిలమైపోతుంది పెద్ద మహాత్ములు ఉంటాడు అందరూ ఆయన దండాలు పెడుతూ ఉంటారు ఆయన కొంచెం కడుపులో పోట్లు వస్తే డాక్టర్ గారికి ఫోన్ చేస్తారు అని ఒకటి మీకు ఏమర్థమైంది కాబట్టి తత్వాన్ని ఆరాధించటం అభ్యాసం చేయాలి కాబట్టి పరమపురుషుడు లభిస్తాడు పరమపురుషుడు అంటే ఓ పెద్ద ఆయన లభిస్తాడని కాదు మరి ఏమిటి ఎవరు పరమ పురుషుడు అంటే ఏమిటి ఒక అర్థం చెప్పాను పరమపురుషుడు లభిస్తాడు అంటే యశ్యాంతస్థాని భూతాన్ని ఏన సర్వమిదం తతం అది పరమ పురుషుడు అంటే ఏన సర్వమిదం తతం నేను చెప్పాను ఇంతకుముందు ఒక క్లాస్లో చెప్పారు భక్తి అనగా ఒక నామరూపములందు భక్తి అని కాదు అది చాలా ప్రాథమికము యథార్థమైన భక్తి అనగా సర్వాత్మని అని అది భక్తి ఒక మనుషు జనులు నామరూప బుద్ధిని దృఢంగా కలిగి ఉండి నామరూపాల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు ఒక ఆయన శివుడే దేవుడు అంటాడు ఇంకొక ఆయన అంటాడు విష్ణువే దేవుడు అని ఈయనంటాడు ఇప్పుడు వీళ్ళిద్దరూ దేవుడు గురించి కొట్లాడుకుంటున్నారని మనం అనుకుంటాం వాళ్ళేం దేవుడి గురించి కొట్లాడుకోవట్లేదు ఎందుకంటే దేవుడు తెలియదు ఆయనకి తెలియదు వాళ్ళు నామరూపాల గురించి కొట్లాడుకుంటున్నారు ఈ నామము ఈ రూపమే అని ఒక ఆ నామము ఆ రూపమే అని ఇంకొక ఆయన దానికోసం కొట్లాడుకుంటున్నారు నామరూపాల కోసం కొట్లాడుకోవటం శుద్ధవేష్ణ స్వామి రామతీర్థ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి చెప్పారు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ముగ్గురు దెబ్బలాడుకుంటున్నారు ఏంటంటే దాహం వేస్తోంది ముగ్గురికి కూడా దాహం వేస్తోంది దాహం వేస్తే దేనివల్ల దాహము తీరును అనే పాయింట్ మీద దెబ్బలాడుకుంటున్నారు ఒకడంటాడు పానీ అంటాడు పానీ వల్ల దాహము తీరును అని అంటాడు ఇంకొకడు అంటాడు పానీ కాదయా పానీ ఏమిటి మొహం నీరు తన్నీరు తన్నీరు వల్ల దాహము తీరును అని ఇంకొక ఆయన అంటాడు ఇంకొకతనంటాడు అబ్బే తన్నీరు కాదు పానీ కాదు జలం వల్ల దాహము తీరును అని వీళ్ళు ముగ్గురు దెబ్బలాడుకుంటున్నారు దెబ్బలాడుకుంటుంటే ఓ మహాత్ముడు వచ్చేది ఒక అక్కడికి వచ్చి మీ దెబ్బలాటికి నేను పరిష్కారం చూపిస్తాను అని చెప్పి వాళ్ళలో ఒకరిని లోపలికి పిలిచి ఆయనకి గ్లాసు నిండా నీళ్లు పోసి చూపించాడు ఏ క్యా హై అని ఎహి పానీ హై అని తాగాడు ఆయన ఓకే నువ్వు అక్కడ ఉండమన్నారు ఇంకొక ఆయన్ని పిలిపించి మళ్ళీ గ్లాసు నిండా స్వచ్ఛమైన జలం ఇచ్చి ఇది ఏమిటని అడిగాడు ఇదే తన్నీరు అంటే అని ఆయన తాగాడు ఇంకొకరిని పిలిపించి ఇది ఏమిటని మళ్ళీ గ్లాసు నిండా మంచి నీళ్ళు ఇచ్చాడు ఇస్తే జలం ఇది జలం అని ఆయన తాగాడు ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దేనికోసం దగ్గరడుకున్నట్టు అంటారు నామరూపాల కోసమే దెబ్బలాట ఎందుకంటే వస్తువు ముగ్గురు ముగ్గురికి దాహము తీర్చే వస్తువు ఒక్కటే వస్తువు విషయంలో భేదం లేదు ఆ ముగ్గురు కూడా ఒకే వస్తువు దాహము తీరుస్తుంది అని భావిస్తున్నారు వేరు వస్తువులు దాహం తీరుస్తాయని వాళ్ళు ఏమీ ఒకే వస్తువు దాహము తగ్గించును అని వాళ్ళు పాపం కరెక్ట్గానే తెలుస్తున్నారు కానీ వాళ్ళ సమస్య ఎక్కడంటే నామరూపాల సమస్య మనుషులు ఇలా ఉంటారు కాబట్టి నామరూపాత్మకమైన ఈశ్వరుని ఎందల ప్రీతి అది ప్రాథమికము చాలా ప్రాథమికమైనటువంటి అవస్థ భక్తిలో ఇక్కడ భగవద్గీత దగ్గరికి వచ్చేప్పటికీ నామరూపములకు అతీతమైనటువంటి తత్వమునందు ప్రీతి అంచేతనే సర్వాత్మని ప్రీతి భక్తి భక్తి అనగా సర్వాత్మయైన పరమేశ్వరుని ఎందు ప్రీతి అంచేతనే మీరు భక్తి అనగానే మీకు వచ్చిన అర్థం మీరు చెప్పుకునే అవకాశం లేకుండా ఆ పరమపురుషుడంటే ఏమిటో చెప్తున్నాడు ఆయన ఏనా సర్వమిదం తతం ఏ పరమేశ్వరుని చేత ఈ సకల జగత్తు వ్యాపించబడి ఉన్నదో ఆ పరమేశ్వరుడు పొందబడు సకల జగత్తు వ్యాపించి ఉన్న ఈశ్వరుణ్ణి ఎలా పొందుతాడండి పరిచ్ఛిన్నుడైన జీవుడు సక సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి ఎలా పొందుతాడు పరిచ్ఛిన్నుడైన జీవుడు విమానం ఏదో ఎక్కి ఓ చోటకు వెళ్ళి అక్కడ పొందిన ఈశ్వరు అక్కడ ఈశ్వరుణ్ణి పొందితే ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు అవుతాడా ఎలా అవుతాడా అప్పుడుకా సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి పొందాలి అంటే విమానం ఎక్కి ఇంకో చోటకు వెళ్తే ఎలా కుదురుతుంది సర్వవ్యాపకుడైన ఈశ్వరుణ్ణి పొందుట అంటే ఆకాశమును పొందుట స్పేస్ మీరు ఆకాశమును పొందాలంటే ఏ వాహనం ఎక్కి ఎంత దూరం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళక్కర్లా మీరు ఉన్న చోటే మీలోన మీలో మీ బయట అంతటా ఆకాశమే వ్యాపించి ఉన్నది అదేవిధంగా ఈశ్వరుడు ఆకాశాదీ అంతరతమ అంటారు భాష్యకారుల చోట తొమ్మిదో అధ్యాయం భాష్యంలో ఆకాశము ఎంత సర్వవ్యాపకమో ఎంత సూక్ష్మమో అంతకంటే కూడా ఈశ్వరుడు సర్వ వ్యాపకుడు ఎందుకంటే ఆకాశమును కూడా ఈశ్వరుడు వ్యాపించి ఉంటాడు ఆకాశము ఇతరమును సర్వమును వ్యాపించి ఉంటుంది అగ్ని వాయువు తేజ అగ్ని వాయువు అపహ అప్పులు జలములు పృథివీ ఈ నాలుగు భూతములను ఆకాశము వ్యాపించి ఉంటుంది ఈశ్వరుడు ఈ నాలుగింటినీ మాత్రమే కాకుండా ఆకాశమును కూడా వ్యాపించి ఉంటాడు కాబట్టి ఈశ్వరుడు ఆకాశాదే అంతరతమ ఈశ్వరుడు ఆకాశము వలె ఆకాశము వలె వ్యాపకమైనటువంటి ఏ చిత్ ఏ ఎరుక ఏ తెనివి ఏ జ్ఞానము గలదో ఆ జ్ఞానస్వరూపం ఏనా సర్వమిదం తతం సో ఇప్పుడు ఘటము అన్నారనుకోండి ఘటము అంటే అది మీ యొక్క జ్ఞానంలో అంతర్భాగంగా ఉంటుంది మీ జ్ఞానం ఉన్నప్పుడే ఘటం ఉంటుంది మీ జ్ఞానం లేకపోతే ఘటం ఉండదు ఘటము తనని తాను తెలుసుకోలేదు తనని తాను ప్రకాశింపజేయలేదు ఘటము ఒక చేతన పురుషుని యొక్క జ్ఞానంలో మాత్రమే అది ప్రకాశించి మనుగడను కలిగి ఉంటుంది అదేవిధంగా ఈ సకల జగత్తు ఉంది అంటే ఒకనొక పురుషుని యొక్క జ్ఞానంలో భాగంగా ఉంది ఆ పురుషుడు ఎవరు పరమపురుషుడు ఈశ్వరుడు ఏ పురుషుని యొక్క జ్ఞానంలో సాక్షిభావంలో సకల జగత్తు ఇమిడి ఉన్నదో ఆ పురుషుడే పరమపురుషుడు ఆయనకే ఈశ్వరుడు అని పేరు ఆ ఈశ్వరుణ్ణి ఆయన సర్వవ్యాపకుడు ఈ సర్వమును కూడా ఆ వ్యాపించి ఉంటాడు ఏనా సర్వమిదంతతం తర్వాత సర్వవ్యాపకుడు అనగానే మనిషి ఎలా ఆలోచిస్తాడు నేను సర్వము అని అంటాడు నేను సర్వము సర్వము నుండి తనను విడిగా పెట్టుకుంటాడు అందు గురించి యశ్యాంతస్థాని భూతాన్ని సకల ప్రాణులు కూడా ఆ ఈశ్వరుని నిలిచి ఉన్నది వాస్తవంలో ఇంకో చోట చెప్పారు ఇక్కడ అనలేదన్నమాట సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు నిలిచి ఉన్నాడు కాబట్టి ఘటాకా ఘటము లోపల ఆకాశమున్నది ఘటము బయట కూడా ఆకాశమే ఉన్నది ఆకాశము ఘటము లోపల ఉన్నది ఘటము బయట ఉన్నది ఘటము ఆకాశము నుందే నిలిచి ఉన్నది ఎన్ని ఘటాలుంటే అన్ని ఘటములు కూడా ఆకాశమునుందే నిలిచి ఉన్నాయి ఇప్పుడు బ్రహ్మాండము దేనియందు ఉన్నదండి బ్రహ్మాండము ఇంతటి బ్రహ్మాండము దేనియందు గలదు ఆకాశమునందు గలదు ఆ ఆకాశము దేనియందు గలదు ఈశ్వరుని ఎందుగలదు ఆకాశము ఈశ్వరీయ చైతన్యమునందు ప్రకాశిస్తూ ఉంటుంది కాబట్టి సకల బ్రహ్మాండములు ఏ ఆకాశమునందు కలవో ఆ ఆకాశమును కూడా తనయుందు కలిగి ఉన్న ఈశ్వరుడు అంటే ఆకాశము కంటే సూక్ష్మమైన వాడు దీనికి నామరూప బుద్ధితోటి దీన్ని వ్యాఖ్యానం చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈశ్వరుడికి పొట్ట ఒకటి పెట్టి ఆ పొట్టలోపల ఆకాశము బ్రహ్మాండాలు నక్షత్రాలు అన్నీ ఉన్నాయని పెడతారు అంటే మళ్ళీ మళ్ళీ మీరు మొదటికే వచ్చాడు మొత్తం కథ అంతా విని మళ్ళీ మొదటికి వచ్చాడు ఇప్పుడు పొట్టలోపల ఆకాశం ఉంటే ఈ పొట్టకి కాళ్ళు చేతులు కూడా ఉన్నాయి కదా మరి ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఈ పొట్ట ఈ కాళ్ళు చేతులు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ ఆకాశంలో ఉంటాయా లేకపోతే ఆకాశం ఇంకా బయట ఎక్కడైనా ఉంటాయా కాబట్టి అదంతా కూడా సంకేతం మాత్రమే సంకేతంగా మాత్రమే మీరు స్వీకరించాలి తప్ప నామరూపాలు నామరూపరహితమైన తత్వానికి సంకేతము మాత్రమే ఇట్స్ ఎ సింబల్ జస్ట్ సింబలైజెస్ ద రియాలిటీ కాబట్టి సో యశ్యాంతస్థాని భూతాన్ని ఎవని లోపల సకల ప్రాణులు నిలిచియుండును సో ఒక పది జగములు వెలిని మరి ఒక పది లోపలికి గొనుచు సర్వము దానై అని పద్యాంహటి మీరు వినుంటారు కాబట్టి సకల బ్రహ్మాండములు తనయెందు కలిగి ఉన్నవాడు యస్యాంతస్థాని భూతాన్ని ఏమ సర్వమిదం తతం యమనిచే ఈ సకల బ్రహ్మాండము వ్యాపించబడి ఉన్నదో ఇది దార్శనిక దృష్టి అలా ఉంటుంది దార్శనిక దృష్టిలో పురుషోత్తముడు పరమ పురుషుడు అలా ఉంటాడు దార్శనిక దృష్టి పురాణ దృష్టిలో లోకానువాదం చేస్తారు పురాణంలో దర్శనంలో లోకానువాదం ఉండదు లోకా లోకదృష్టిని ఖండించి లోకదృష్టిని తిరస్కరించి తత్వదృష్టిని చెప్పడం అన్నది అది ద దర్శనము యొక్క వ్యవస్థ దర్శన జ్ఞానం ఆ విధంగా ఉంటుంది పురాణంలో లోకదృష్టి యొక్క అనువాదము ఉంటుంది అంటే లోకదృష్టి ఉంటుందో ఆ విధంగానే విషయాన్ని ప్రతిపాదించే శైలి కనబడుతుంది కాబట్టి లోకదృష్టి యొక్క అనువాద రూపమైన పురాణాన్ని మీరు సంకేత రూపంగా స్వీకరించకపోయినట్లయితే మీరు చాలా ఇబ్బందుల్లో పడిపోతారు ఎందుకంటే లిటరల్గా తీసుకున్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్లో పడతారు మీరు ఏ ప్రశ్న వేయరు నడిచిపోతుంది కానీ కొంచెం ప్రశ్న వేయడం ప్రారంభిస్తే అన్ని సమస్యలు వస్తాయి ప్రశ్న వేయకుండా ఉండిపోవడానికి అలవాటు పడిపోయి నడిచిపోతుంది ఏం పర్వాలేదు ఫుట్ పాత్ మీద నడుస్తుంటే వాడెవడో ఏ ఇక్కడెందుకు నడుస్తున్నా రోడ్డు మీద నడువు అని తోసేస్తాడు ఎందుకని వాడు అక్కడ షాప్ పెడతాడు వాడు తోసిస్తాడు రోడ్డు మీద తోసిస్తే మనం సరైన తనఖా ఉంచుకుని వెళ్ళిపోతాం మనం ప్రశ్నించాం ఏటా ఫుట్ పాత్ మీద నన్ను నడవద్దని నువ్వు చెప్తావుటి నువ్వు ఫుట్పాత్ మీద షాప్ నిన్నెడు పెట్టమన్నాడు అని మనం ప్రశ్నించాం కాబట్టి అసలు ప్రశ్నించడం అనేది మనం మరిచిపోయాం అసలు ప్రశ్న వేసుకోకుండా జీవించేయటానికి అలవాటు పడ్డాం మామూలు లౌకిక విషయాల్లోనే మనం ఏ ప్రశ్న వేయమే ఇప్పుడు మీరు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళారనుకోండి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ఉద్యోగి మనకి సేవ చేయటం కోసం ఉన్నాడు అక్కడ హీస్ కాల్డ్ ఏ పబ్లిక్ సర్వెంట్ ఆ పేరు ఈజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ పోస్ట్ ఆఫీస్లో క్లర్క్ ఎందుకున్నాడు మనకి సర్వీస్ చేయటం కోసం ఉన్నాడు అంటే అర్థం ఏంటి మనం ఏదైనా స్టాంపు కొని చిల్లర లేకపోతే అయా ఉండండి అని ఎక్కడికో పక్కన ఉన్న షాప్తో ఎక్కడికో వెళ్ళి చిల్లర తీసుకొచ్చి మీ చెల్లర మీకు ఇవ్వడం అలాంటి సర్వీసు మీకు చేయడం కోసం ఉన్నాడు అతను అక్కడ కానీ అతను ఎలా బిహేవ్ చేస్తాడు మనం వెళ్తే ఆయన నువ్వు పొద్దున్నే నీ పాడుముఖం నాకు చూపిస్తున్నా బిహేవ్ చేస్తాడు ఆయన తర్వాత విసుక్కుంటాడు ఇది ఎక్కడ తంటా వచ్చి పడింది నాకంటాడు స్టాంప్ అడిగితే మనం అలాంటివన్నీ సహించేసి లేచి చక్క అవసరం ఇట్స్ ఓకే లోక దృష్టిలో అటువంటి సహనం మంచిదే కానీ ఏదైనా ఒక గాథ కానీ లేకపోతే ఏదైనా ఒక విశ్వాసం కానీ ఉన్నప్పుడు దానిని కూడా ప్రశ్నించి ఈ విశ్వాసము ఎంతవరకు సరైనది ఎక్కడో బొమ్మ ఒక దేవుడి విగ్రహం నీళ్లు తాగుతోంది మరో దేవుడి విగ్రహం కన్నీరు పెడుతుంది అని ఇలాంటి వివ అన్నిటికీ డూడు బసవర్ణాన్ని తలకాయలు ఊపడానికి అలవాటు తప్ప దీన్ని ప్రశ్నించడం అనేది అలవాటు అయిపోయింది సో ఎందుకంటే లోకానువాదము పురాణము అనే సంగతి గుర్తించక అక్కడ చెప్పినటువంటి ప్రతి అక్షరాన్ని అక్షరశా స్వీకరించడం వల్ల ఆ సంకేతాన్ని సందేశాన్ని విస్మరించి ఊరికేవో కొన్ని కథలు పట్టుకుని రేలాడే స్థితికి చేరుకున్నాం మనం అలా ఉండకూడదు తత్వాన్ని దర్శించే ప్రయత్నం చేయాల్సి కాబట్టి పరమ పురుషుడు అంటే పరమ పురుషుడు ఎక్కడో పెద్ద అయిన అలా అనుకుంటే ఎక్కడ కుదురుతుంది పరమ పురుషుడు అంటే యశ్యాంతస్థాని భూతాన్ని ఏన సర్వమిదం తతం అటువంటి సర్వ వ్యాపకమైన అంటే ఈ జగత్తులో ప్రతి కణమునందు వ్యాపించి ఉన్నటువంటి ఆ అంటే సర్వాత్మయందు ప్రీతి భక్తి అటువంటి భక్తి కనుక కలిగి ఉంటే ఎటువంటి భక్తి అనన్యభక్తి అన్యము ఉండరాదు అటువంటి భక్తిని కలిగి ఉండాలి ఇప్పుడు నది నేను నదిని అని అభిమానం పెట్టుకుంటే సముద్రంలో విలీనం కాలేదు నేను అనే అభిమానాన్ని తిరస్కరించి తన యొక్క వ్యక్తిత్వాన్ని విలీనం చేసేసి సముద్రంలో కలిసిపోవాలి నది దాన్ని అనన్యభక్తి అంటారు అనన్యభక్త్య ఈ అనన్య అనే పదం భగవద్గీతలో తరచుగా వస్తుంది అనన్యచేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశ తస్ సులభ పార్థ నిత్యయుక్త యోగిన అని ఒక శ్లోకం ఇక్కడ ఇలాంటి శ్లోకం అది కూడా లభ్యక్కడు పొందబడును అక్కడే ఉంది సులభ తేలికగా పొందబడును ఇప్పుడు అనన్యచేత అన్యము లేని మనస్సు అన్యము ఉండకూడదు అలాగే ఇక్కడ కూడా అనన్య అనన్యక్త్యా అన్యము ఉండకూడదు అలాగే ఇంకో చోట యోగక్షేమం వహామ్యహం అని వస్తుంది శ్లోకం ఆఖరి పాదం పరిత్రాణాయ సాధూనా సరే యోగక్షేమం వహామ్యహం అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పర్యూపాసతేయుక్తం యోగక్షేమం వహా్యహం అది అనన్యా చియంత ఈశ్వరుణ్ణి స్మరించాలి ఎలాగా అనన్యా అన్యములేని వారుగా అలాగే అనన్యచేత సతతం అన్యములేని మనస్సు అప్పుడు ఈశ్వరుడు సులభుడు ఇక్కడ కూడా అనన్యమైన భక్తి అన్యములేని భక్తి రెండవది లేని భక్తి సో ఈ అన్యములేనిది అనేది నేను కొంత వివరించా అన్యములేనిది అంటే ఇప్పుడు మీరు దేవుడితో మీరు భక్తి చేస్తున్నారనుకోండి ఆ భక్తిలో ఇతరము ఉండరాదు ఎలాగా నేను దేవుణ్ణి డబ్బు కోసం ప్రార్థిస్తున్నాను అన్నారు అనుకోండి ఇతరము వచ్చేసిందిగా డబ్బు అనేది ఇతరము వచ్చేసింది కదా సో నామయమానా అని నసా కామయమానా నారద భక్తి సూత్రం సా భక్తి ఆ భక్తి నా కామయమానా కో కో కో కోరికలను కోరేది కాకూడదు అని నాలుగో భక్తి సూత్రాల్లో ఆ భక్తిని అలా వ్యాఖ్యానం చేస్తారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏవో కోరికలు ఉంటాయి ఆఫీస్కి వెళ్ళారనుకోండి ఏవో కోరికలతో వెళ్తారు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు జీతాలు ఇస్తే మనం వర్క్ చేస్తాం వాళ్ళు జీతం ఇస్తారో ఆ జీతంతో ఈ పని అవుతుందా ఆ పని ఉంటాయి ఏ పని చేసినా ఏదో కోరిక పెట్టుకునే చేస్తాం మార్కెట్ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక సీకింగ్ అంటారు ఏదో ఒకటి మన దగ్గర లేనిది మనకు కావాలి అందుకోసం వెళ్తారు ఇప్పుడు రైళ్ళు ఎత్తి ప్రయాణం చేసేస్తూ ఉంటారు ఎందుకోసం మన దగ్గర లేనిది ఒకటి మనకి కావాలి అందుకోసం రైళ్ళెత్తి ప్రయాణం చేస్తారు మరొకటి వేస్తారు మరొకటికి వేస్తారు ఎప్పుడు కూడా ఆ రకంగా అన్యమును కోరి ఇతరమును కోరి ఏవేవో పనులు మనం చేస్తూ ఉంటాము ఈశ్వరుడి దగ్గరికి దేవాలయానికి వెళ్తారు అక్కడ ఇదే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ సంసారంలో ఉండే విషయములను కోరియే మనిషి వెళ్తాడు ఎందుకంటే సంసారంలో ఉండే విషయాలని మీరు కష్టపడి పనిచేసి పూచిగా పనిచేసి డబ్బు సంపాదించకుండా డబ్బుతో కొనుక్కు తెచ్చుకోవాలి కానీ అది దేవుడు మీకు తెచ్చి పెట్టాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ ఇంటి ముందు శుభ్రంగా క్లీన్ చేసి నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలి అని మీకు ఉన్నట్లయితే మీరు పెందరాలి నేచా పని మీరు చేసుకోవాలి కానీ దేవుడు వచ్చి మా ఇంటి ముందు తుక్ చేసి నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అలా దేవుడు అలా చేయకూడదు చేయాలని అపేక్ష సరికాదు కదా అంటే అదే అదేం లేదండి అలాగే మీరు అలాగే అనుకుంటున్నారు దేవుడు మీ కోరికలు తీర్చాలంటే ఆ దేవుడు వచ్చి మీకు ఈ పనులు చేసి పెట్టాలని కదా ఎందుకు చేసి పెట్టాలి దానికి అన్న సందర్భం ఉందా కాబట్టి అటువంటి అన్యముతో అన్యము కొరకు చేసే భక్తి కాకూడదు అది కూడా భక్తే అన్ని భక్తులే ఏది భక్తి కానీ ఉంది అలా కాదు అనన్యభక్తి కావాలి ఈశ్వరుడు ఏ భక్తితో లభిస్తాడో ఆ భక్తి కావాలి అన్నట్లయితే నసా కామయమానా ఆ భక్తిలో అన్యము అంటే ధనము కనకము కనకము అంటే బంగారం ఇలాంటివన్నీ వాహనము ఎందుకండి వాహనం మీకు వాహనం కావాలంటే డబ్బు సంపాదించండి వాహనం కొనుక్కోండి ఎవడొద్దాం నేను దీంట్లో దేవుణ్ణి దాంట్లో ప్రవేశపెట్టడం ఎందుకు దేవుణ్ణి ఆ డిపార్ట్మెంట్ అలా సపరేట్గా పెట్టి ఈశ్వరుణ్ణి నేను ఆత్మజ్ఞానం కొరకు జీవన్ముక్తి కొరకు ప్రార్థిస్తాను అని అది ఒకటి అలా పెట్టుకుని వాహనం నాకు కావాలి కాబట్టి ఎవరికాళ్ళు పెట్టుకుని లేకపోతే డబ్బు సంపాదించి పది రూపాయలు ఖర్చు పెట్టి వాహనం కొనుక్కోవాలి అంతేగాని ప్రతిదానికి వాహనం కావాలన్నా దేవుడే అంటే అది సందర్భంగా లేదు కదా ఒక ఆయనకి నీకు వాహన యోగము గలదు అని చెప్పాడు జాతకం వాహన యోగము కలదు అంటే ఈయననుకున్నాడు నేనోయో ఏదో బండి కొనుక్కుంటాను కాబోలో ఈయననుకున్నాడు ఆయన రోడ్డు దాటుతుంటే ఆ బండి గురించి ఆలోచిస్తూ రోడ్డు దాటుతుంటే ఏదో కారు ఏదో వచ్చి డ్యాష్ ఇచ్చి చిన్న యాక్సిడెంట్ అయ్యి ఈయన వన్ నాట్ ఎయిట్ వాహనంలో ఈయన పడుకోబెట్టి తీసుకెళ్ళాడు వన్ జీరో వాహనం ఒకటి ఉంది కదా అదే వాహన యోగము ఉంటాయి కాబట్టి వాహనం కావాలంటే మీరు ధనం పోసి వాడుకోవాలి కానీ దీనికోసం ప్రతిదానికి దేవుణ్ణి పెడితే ఏమవుతుంది ఆ దేవుడు అంటే చులకన అయిపోతుంది చులకన అయిపోతుంది ఆ దేవుడు అనే దానికి ఒక ఆ గంభీరత ఆ పవిత్రత ఆ తత్వదృష్టి అవన్నీ కూడా పక్కకి పోతాయి సో ఇది ఆఖరిగా ఎలా తయారవుతుందంటే ఈ పేకాటాడీ వాళ్ళు ముక్కలు పంచుతారు కదండి ఇవ్వకుండా ముక్కలు పంచుతారు ఆ ముక్కలు తీసుకుని వీడు దేవుణ్ణి ప్రార్థించుకుని ముక్కలు ఓపెన్ చేస్తారు ఆ లెవెల్కి దిగుతుంది సో కాబట్టి అన్యములేని భక్తి ప్రేమ భక్తి అంటే ప్రేమ యథార్థమైన ప్రేమ ఏమిటండి మీరు ఏదైనా మీ కొరకు కోరితే అది ప్రేమ అవుతుంది మీ కొరకు మీరు ఏదీ కోరకుండా ఇతరులను సంతోషపెట్టడమే ధ్యేయంగా పెట్టుకుని వారికి కావాల్సింది మీరు ఇవ్వడమే ధ్యేయంగా పెట్టుకుంటే అది ప్రేమ అవుతుంది తప్ప మీ కొరకు మీరు ఎవో కోరికలు కోరుకుంటూ కూర్చుంటే అది ప్రేమ ఎలా అవుతుంది కాబట్టి ఈ అనన్య భక్తి అన్నది మీరు దేవుడి ఎడల మీరు చూపించేటువంటి ఆ ఆ దృష్టి మీరు కనుక ఇంకో మనిషి ఎడల చూపిస్తే వాడు మీకు దూరంగా పోతున్నాడు దేవుడి ఎడల మనం చూపించప్పుడు దేవుడి దేవుడికి ఓ దేవ నేను నీకు పూజ చేస్తున్నాను నాకు ధనము నిన్ను అని మీరు కోరుతారు వీడు భార్యతోటి ఓ ప్రియురాలా నువ్వు బాగా డబ్బు ఉన్న వాళ్ళ అమ్మాయి కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు బాగా డబ్బు తీసుకురా అని అంటే ఆవిడేం చేస్తుందండి దేవుడి దగ్గర అన్నమాట ఆవిడ దగ్గరంటే ఆవిడేం చేస్తుంది షీవిల్ ఆస్కృష్ మినిమం కాబట్టి దేవుడు పాపం ఏం మాట్లాడ్డా కాబట్టి మనకు అర్థం కావట్లేదు కానీ మన కోరికలన్నింటినీ ఎదుట వ్యక్తి ఎడల నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వేమో నాకు ఈ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టు అంటే ఆ మనిషి ఏమనుకుంటాడు పని చేసి అభ్యంతరం లేదు కానీ మధ్యలో ఈ ప్రేమ అవుతాయా అని అడుగుతుందా కాబట్టి ఆ ప్రేమని మనం చిన్న చిన్న కామనలతో కలుషితం చేయకుండా ఉంటేనే మంచిది అటువంటి భక్తికే అనన్య భక్తి అని ఇది వేదాంతంలో ఇది పరిపాటి కామనను తిరస్కరించటము భక్తిని నిష్కామంగా చేయుట ఇది వేదాంతం యొక్క పరిపాటి ఎనీవే సో అనన్యభక్తి అది ఒక అర్థం ఇంకో ఇదంతా చెప్పేనేమో నేను ఎంతో కొంత చెప్పుకుంటాను ఇప్పుడు అనన్యమైన భక్తి అనన్యమైన జ్ఞానము వ్యవస్థ ఉన్నది భాగవతంలో అక్కడ కూడా జ్ఞానం జ్ఞానమద్వయం జ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాని శబ్ద్యతే అని ఒక శ్లోకం ఒకటి ఉంది బ్రహ్మాని భగవానుడు అని పరమాత్మ అని మూడు పేర్లు ఉన్నాయి మూడు పేర్లతోటి వ్యవహరిస్తారు ఉపనిషత్తులు వేదాంత శాస్త్రంలో వ్యవహరిస్తారు దేనికి వ్యవహారం బ్రహ్మ పరమాత్మ భగవానుడు అని మూడు ఒకే ఒకే తత్వానికి వ్యవహారం ఇందాక ఎలాగైతే నేను చెప్పాను పానీ తన్నీర్ జలం ఈ మూడు పేర్లు కూడా ఒకే తత్వానికి వ్యవహారం అలాగే ఒకే సత్య వస్తువుకి ఒకే సత్యతత్వానికి బ్రహ్మ పరమాత్మ భగవాన్ అని పేరు అని వ్యవహారము ఏమిటి అసత్యతత్వము అద్వయం జ్ఞానం రెండవది లేని జ్ఞానము అది అసలు చెప్తుంది రెండవది లేని జ్ఞానము ఇప్పుడు ఇది ఘటము అన్నారనుకోండి ఘటము అని వేదాంతులకి ఘటం అంటే చాలా ఇష్టం ఘట దృష్టాంతం చెప్తూ ఉంటారు సో అంచేత ఒకళ్ళు ఏమన్నారంటే వేదాంతులు కుమ్మడి వాళ్ళు అని అంటారు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ప్రతిసారి ఘటం అంటూ ఉంటారు కాబట్టి యథంతులు కుమ్మర్లు అని ఒక అభిప్రాయం ఉంటుంది ఎనివే ఇది ఘటము అన్నారు ఇప్పుడు ఘటము అని మీరు మీరు అన్నారు అంటే ఇప్పుడు ఒక పదార్థం బయట ఉంది ఘటము అనే పేరేమో నోట్లో ఉంది కానీ బయట ఘటముంది అని మీరు నోటితోటి ఘట శబ్దాన్ని ఉచ్చరించడానికి మూలంలో హృదయంలో ఘట జ్ఞానం ఉండాలి ఇక్కడ ఘట జ్ఞానం కలిగినప్పుడే నోటం ఘటము అనే మాట వస్తుంది కాబట్టి జ్ఞానము మూలంలో ఉంటుంది సర్వానికి మూలంలో జ్ఞానం ఉంటుంది కాబట్టి ఘట శబ్దాన్ని మీరు ఉచ్చరించారు అంటే ఏ జ్ఞా ఘట జ్ఞానముంది ఇప్పుడు ఘట జ్ఞానం అంటే ఏమిటి జ్ఞానము ఆ జ్ఞానములో ఘటము విషయము అంతే కదండి ది అబ్జెక్ట్ ఆఫ్ దెక్నాలజీస్ పార్ట్ ఘటము విషయముగా గల జ్ఞానము అదే అన్నయ్యం వచ్చేసింది కదా జ్ఞానంలో ఘటము అన్యము ప్రవేశించింది అంటే అన్యము ఉన్న జ్ఞానము ఆ ఘటం పోయి పఠం వచ్చింది అనుకోండి పట జ్ఞానము మళ్ళీ జ్ఞానంలో అన్యము గలదు అన్యము లేని జ్ఞానము అద్వయం జ్ఞానం అన్యము లేని జ్ఞానము అంటే జ్ఞాత జ్ఞేయము అనే విభాగము లేని జ్ఞానము అద్వయం జ్ఞానం అంటే మనోవృత్తి ఆ మనస్సులో వచ్చే సంకల్పము అన్యమును ప్రవేశపెడుతుంది ఆ వృత్తి రూపంగా నామరూపాలు ఉంటాయి కనుక ఆ జ్ఞానంలో అన్యం ప్రవేశిస్తుంది మీకు వృత్తి జ్ఞానంలో అన్యము ఉండి తీరుతుంది ఆ విధంగా అన్యములేని జ్ఞానము అంటే సకల సంకల్పములు విలీనమైపోయి శుద్ధ చిద్రూపంగా నిలిచి ఉంటే ఆ శుద్ధ చైతన్యం శుద్ధ చైతన్యం అంటే ఏమిటి ఆ చైతన్యంలో అన్యము యొక్క ప్రవేశం లేదు ఇప్పుడు ఘట జ్ఞానము అంటే ఈ కాన్షియస్ పాట్ కాన్షియస్నెస్ అంటే ఆ కాన్షియస్నెస్లో పాటమే అన్యం ప్రవేశించండి అలా కాకుండా ప్యూర్ కాన్షియస్నెస్ అంటే సర్వసంకల్పములు విలీనమై శుద్ధ చిద్రూపంగా నిలిచి ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని అద్వయం జ్ఞానం అంటారు ఆ జ్ఞానమునందు నేను జ్ఞాతను అనే అభిమానము ఉండదు నేను ఉండదు నేను ఉన్నది అభిమానం కదా ఈ అభిమానము ఉండదు ఘటము జ్ఞేయము అనే అన్యము ఉండదు ఇటు నేను అనే అభిమానము లేనిది జ్ఞేయము అనే అన్యము లేనిది అయిన జ్ఞానము ఏది గలదో అంటే శుద్ధ చిత్ దానికే అద్వయం జ్ఞానం అని పేరు అటువంటి అద్వయ జ్ఞానమే పరమాత్మని బ్రహ్మాని భగవానుడు అని వ్యవహరింపబడును ఇది భాగవతం భాగవతంలా ఉంటుంది సో ఎనివే అటువంటి అద్వయ జ్ఞానము ఇక్కడ భక్తి ఎటువంటి భక్తి అనన్యమైన భక్తి రెండవది లేని అన్యము లేని భక్తి ఇది అలాగా అంటే ఈశ్వరునియందు ప్రేమ దేని కొరకు ఏ ఉండదు ధనము కొరకు అలాగే అన్యము ఉండదు తర్వాత నేను ఈశ్వరుని ఎడల భక్తి చేస్తున్నాను నేను భక్తుడను అనే అభిమానము కూడా ఉండదు అంటే నేను కూడా జ్ఞానం విషయంలో జ్ఞాత విలీనమైపోతుంది భక్తి విషయంలో భక్త భక్తుడు నేను భక్తుడను అనే అభిమానము కూడా విలీనమైపోతుంది అటువంటి భక్తి అటువంటి ప్రేమ ఇటువంటి ప్రేమని మనం జాగ్రత్తగా అభ్యాసం చేయాలి ఇప్పుడు గులాబీ పువ్వుని చూశారనుకోండి దాన్ని అలా ప్రేమగా దర్శించటం దాన్ని కొయ్యడం అలాంటివి చేయకూడదు దాన్ని టచ్ చేయకూడదు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు కానీ దాని వెళ్ళి ప్రేమ తర్వాత నేను గులాబీలను ప్రేమిస్తాను నాకు మంచి టేస్ట్ బాగా మంచి టేస్ట్ టేస్ట్ అంటారు అంటే ఒక కళాదృ కళా పోషణ కళాదృష్టి ఉన్నవాడిని నాకు గులాబీలు అంటే ఇష్టము అని మీరు మీ ఫ్రెండ్స్తో చెప్పారనుకోండి అంటే అక్కడ వీడు అభిమానం ఉంది కదా అభిమానం ఉండకూడదు అటువంటి అభిమానం ఉండకూడదు ఆ గులాబీ నాకు ఫలా ప్రయోజనానికి ఉపయోగపడుతుంది నేను ఆ గులాబీతో ఏమో అలంకారం చేస్తాను టేబుల్ని అలంకరిస్తాను లేకపోతే కోర్టు బటన్లో పెట్టుకుంటాను లేకపోతే తల్లో పెట్టుకుంటాను అని ఆ దాన్ని ఒక పర్పస్ కోసం ఒక ప్రయోజనం కోసం వాడుకునే దృష్టి ఉండకూడదు తర్వాత నేను గులాబీలని ప్రేమించే స్వభావం గలవాడని అనే అభిమానం ఉండకూడదు కేవలము గులాబీ ఎందలి ప్రేమ మాత్రమే ఉంటుంది అది ఏ ప్రేమ అటువంటి ప్రేమని మనం జాగ్రత్తగా అభ్యాసం చేయాల్సి అలాగే ఇంట్లో ఉన్న భార్య ప్రేమ కూడా ఈ భార్య నాకేదో పనిచేసి పెడుతోంది కాబట్టి నేను దీన్ని ప్రేమించాలి అనే దృష్టి ఉండకూడదు ప్రేమే ఉండాలి నేను మొగుడ్ని భర్తని కాబట్టి నేను ప్రేమిస్తాను నేను నాకు ప్రేమ నేను నా భార్య ఏడలు చాలా ప్రేమ గలవాడను అనే అభిమానం ఉండకూడదు శుద్ధమైన ప్రేమ ఉండాలి ఆ అభ్యాసం చేయాలి ఆ చిన్న చిన్న విషయాలలో ఆ ప్రేమను మీరు అభ్యాసం చేస్తే క్రమంగా అది ఈశ్వరుని ఎందు కూడా మీరు అభ్యాసం చేయగలుగుతారు కాబట్టి అటువంటి అనన్యమైన ప్రేమ ఎటువంటి ప్రేమ ఎందు ఒక ఫలదృష్టి ఫలాసక్తి ఉండదు ఎటువంటి ప్రేమ ఎందు అహంభక్త అనే అభిమానము కూడా ఉండదు అటువంటి ప్రేమ అయితే దాన్ని అనన్యభక్తి అంటారు ఇంతకుముందు నేను అద్వయ జ్ఞానము అంటే ఒకటి చెప్పాను ఇప్పుడు అనన్యభక్తి అంటే ఒకటి చెప్పా దీనికి దానికి తేడా ఏంటి ఏమీ తేడా లేదు వాస్తవంలో అద్వయ జ్ఞానమే అనన్యభక్తి అనన్యభక్తియే అద్వయ జ్ఞానం ఇంజేతనే భాష్యకారులు ఏమన్నారు చూడండి ఉందాం భక్ష్యం సభక్త్యా లభ్యస్తూ జ్ఞానలక్షణయా అనన్య ఆత్మవిషయయా అంతవరకు వచ్చాం అటువంటి అనన్యమైన భక్తి అనన్యమైన భక్తి అంటే జ్ఞానరూపమైన భక్తి ఆ భక్తి యొక్క లక్షణం ఏమిటి అంటే జ్ఞానమే దాని లక్షణం అంటే భక్తి అంటే అలా ఉండాలి జ్ఞాన లక్షణమైన భక్తిగా ఉండాలి కానీ జ్ఞాన సంబంధం లేని భక్తిగా ఉండకూడదు జ్ఞాన సంబంధం లేని భక్తి అంటే కోతికి రాజుగారి మీద ప్రేమ కథ చెప్పాను చూడండి అలా అలా ఉండదు అలా ఉండకూడదు జ్ఞాన సంబంధము గల భక్తిగానే ఉండాలి సో టెంపుల్ అన్నది భక్తిని ప్రమోట్ చేయాలి కామర్స్ని ప్రమోట్ చేయటం కాదు భక్తిని ప్రమోట్ చేయాలి ఎటువంటి భక్తిని ప్రమోట్ చేయాలి జ్ఞాన లక్షణమైన భక్తిని ప్రమోట్ చేయాలి మీకు జ్ఞాన లక్షణమైన భక్తి చాలా కష్టం అది ఎప్పుడైతే లోపిస్తుందో అక్కడ ఆ భక్తి కామర్స్ అయిపోతుంది దాన్ని మీరు ఆపలేరు యు కెనాట్ స్టాప్ ఇట్ ఒకసారి అది కామర్స్ అయిపోయిన తర్వాత ఇంకా దెబ్బలాట్ ఉందో కూర్చోవడం అది ఎలా ఎందులు చేసావు అది ఎలా ఎందులు చేసి ఇంకా దెబ్బలాటే ఉంటుంది ఇంకా వేరే ఉండదు ఒకసారి భక్తి కామర్స్ కింద తయారైందంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ తత్వం ఇంకా ఉండదు కాబట్టి ఇంకో ఇటువంటి దోషాలు రాకుండా సాధకులు జాగ్రత్త ఉంటుంది ఎనీవే సో ఆత్మ లక్షణయా జ్ఞాన లక్షణయా భక్తి అనన్య అంటే ఆత్మా విషయ అంటే ఇప్పుడు దేవుడు వేరు నేను వేరు అనే భేదబుద్ధితోటి కూడా భక్తి ఉండరాదు ఆత్మరూపంగా ఈశ్వరుడు ఉన్నాడు అని ఎప్పుడూ ఆ మాట విస్మరించనే రాదు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు కూడా అదిగో ఆ బాలాజీ నా హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు అని గుర్తు చేసుకుని పెట్టుకోవాలి అంతేగాని అక్కడదేముడు ఉన్నాడు ఇక్కడ నేనున్నానని మీరు ద్వైతం దాంట్లో ప్రవేశపెట్టారంటే అది అది లోటే మరి మీరు సాధకులు కనుక నేను ఇంత జమాయించి చెప్పేస్తున్నాను కాబట్టి ఈ ద్వైత భక్తి చాలా ఇబ్బందికరమైన భక్తి దాంట్లో అనేక సమస్యలు వచ్చేస్తాయి మనిషి ఒక రౌండ్ ట్రాక్లో పడిపోతాడు ఈ భక్తి చేస్తే ఆ కోరిక తీరుతుంది ఆ భక్తి చేస్తే ఈ కోరిక తీరుతుంది ఇంకా ఆ డైరెక్షన్లో పడిపోతాడు మీ కోరికలన్నీ తీరినా ఇంకా కొత్త కోరికలు పుట్టుకొస్తాయి అవన్నీ దేవుడు తీర్చిస్తే మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ కోరికలు పుట్టుకొస్తాయి అది దట్ గోడ్ హ్యాస్ నో ఎండ్ ఆ తర్వాత దేవుడికి ఇంకా ఏ పని లేదా అలా కూర్చొని మీ కోరికలన్నీ తీరుస్తూ దేవుణ్ణి ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేయటమే తప్పు అలా ట్రీట్ చేయకూడదు కాబట్టి జ్ఞాన జ్ఞానలక్షణయా భక్త్యా ఆ విధంగా అర్థం చేసుకోవాలి ఎస్య పురుషస్ అంతఃస్థాని మధ్యస్థాని భూతాన్ని కార్యభూతాన్ని భూతములు ఏ లోపల ఉన్నవో అంతహ అంటే మధ్యానర్థం దేవుని మధ్యయందు ఉన్నవో అంటే దేవుడు తన సకల భూతములను కలిగి ఉన్నాడు ఏమిటి భూతములు అంటే ఏమిటి రెండర్థాలు పంచభూతములు ఈ పంచభూతములు కూడా ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి నుండి ఆవిర్భవించే కనుక ఆ పరమేశ్వరుని ఎండే మనుగడను కలిగి ఉన్నవి సక పంచభూతములు కార్యభూతాన్ని కార్యములై ఉన్న భూతములు భూతాన్ని కార్యభూతాన్ని అంటే కార్యములై ఉన్న భూతములు అంటే కార్యములై ఉన్న భూతములు అంటే పంచభూతములు కార్యములు మరి కారణం ఏమిటి అవ్యక్తము మనం చూసాం గమచిన శ్లోకాల్లో అవ్యక్తము మాయాశబ్దవాచ్యమైన ఈశ్వర శక్తి కారణము ఆ ఈశ్వర శక్తి ఈశ్వరుని యొక్క అధీనంలో ఉంటుంది కనుక ఆ ఈశ్వరుడు ఆ పరమపురుషుడు అనబడతాడు కాబట్టి మాయాశక్తి నుండి ఉదయించిన ఈ పంచభూతములు కూడా ఈశ్వరుని ఎండే గలవు అంటే ఇప్పుడు పృథివీ గలదు పృథివి ఉన్నది అంటే ఆ సత్త అది ఈశ్వరుడే జలములు ఉన్నవి అంటే ఆ సత్త ఈశ్వరుడే వాయువు ఉన్నది అంటే వాయువు ఆ సత్త ఈశ్వరుడే నామరూపాలు కల్పితములు ఆరోపితములు నామరూపంలో మూలంలో ఉన్నటువంటి సత్త ఈశ్వరుడే ఇది ఎలాగంటే ఆ నెక్లెస్ ఉన్నది అంటే ఆ ఉనికి దేనిది ఆ ఉనికి బంగారమే బంగారమే ఉన్నది కానీ దాన్ని మీరు నెక్లెస్ రూపంగా మీరు దర్శిస్తున్నారు ఉన్నది బంగారమే బంగారం తప్ప మరేది లేదు అలాగే ఈశ్వరుడే ఉన్నాడు కానీ దాన్ని మీరు ఆ ఈశ్వరుడే మీరు జగద్రూపంగా పంచభూతముల రూపంగా మీరు దర్శిస్తున్నారు అది ఒక విధంగా కాబట్టి పంచభూతములు కార్యభూతాన్ని సరిగ్గా వాయిస్ తర్వాత కార్యభూతాన్ని భూతాన్ని కార్యములైనటువంటి ప్రాణులు భూత శబ్దానికి ప్రాణులు అని అర్థం భవంతీతి భూతాన్ని పంచభూతములు అని అర్థం చెప్తారు ప్రాణులు అని కూడా చెప్పచ్చు భూతములు సో భూతము అంటే మీరు దెయ్యం అని అర్థం చెప్పకుండా ఉంటే సరిపడుతుంది ఆ అర్థం మాత్రం చెప్పకండి అలాంటి తత్వర్థం చెప్పకూడదు భూతాన్ని అంటే ప్రాణులు సో ఈ సకల ప్రాణులు కూడా ఈశ్వరుని ఎందే గలవు ప్రాణి ఒక ప్రాణి ఉన్నది అంటే దాని మనుగడ ప్రాణమునందు ఉంటుంది ప్రాణి యొక్క మనుగడ ప్రాణమునందు ఉంటుంది ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి ఏ బి నేను నిలిచి ఉన్నాను దేనియందు ఏ నేలపై బి ప్రాణమునందు ఏది చూస్ చేస్తారు మీరు ప్రాణమునందు చూస్ చేయాలి నేలపై చూస్ చేయకూడదు స్థూలంగా చూసినట్లయితే దేహము నేలపై ఉన్నది కానీ దేహమును నిలబెట్టేది నేల కంటే ముందు ప్రాణము ప్రాణము చేత నిలబడ్డ దేహము ఆ తర్వాత నేల మీద నిలబడుతుంది టేబుల్ టేబుల్ ఎందు ఉంది దేహము ఎప్పుడు ప్రాణమునందు నిలిచి ఉన్న దేహము టేబుల్ మీద ఉంది కాబట్టి సకల ప్రాణుల యొక్క మనుగడకు మూలంలో ఏ ప్రాణశక్తి గలదో ఆ ప్రాణశక్తి అద్వయము అది రెండు కాదు ఒకటే ఆ ప్రాణశక్తి రూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు యశ్యాంతస్థాని భూతాన్ని సో ఈశ్వరుణ్ణి ఆ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది కార్యం హీ కారణస్ అంతర్వర్తి భవతి కార్యము కారణమునకు లోపల ఉంటుంది కారణమునందు ప్రతిష్ఠితమై ఉంటుంది కార్యము ఇప్పుడు నెక్లెస్ దేనియందు గలదు అని అడిగితే చక్కటి ఎర్రటి పెట్టే ఎందుగలదు అని చెప్పకూడదు ఆ నెక్లెస్ పెట్టెలో ఉంది సరే అలా కాదు నెక్లెస్ దేనియందు నిలిచి ఉన్నది బంగారమునందు నిలిచి ఉన్నది ఏది బంగారం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి అంటే ఈ నెక్లెస్ అనే కార్యానికి కారణము బంగారం ఉపాదాన కారణం ఉపాదానము అంట కాబట్టి ఉపాదానమునందు నిలిచి ఉంటుంది అంతే కాని పెట్టులో ఉంది లేకపోతే షో కేసులో ఉండి అవన్నీ సెకండరీ కాబట్టి ఉపాదానమునందు నిలిచి ఉండడం అదేవిధంగా ఈ సకల ప్రాణులు లేదా ఈ పంచభూతములు ఇవి ఆ పరమేశ్వరుని యొక్క మాయాశక్తి ఉపాదానముగా గలవి కాబట్టి ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుని ఎందు ఆ మాయాశక్తి ద్వారా పరమేశ్వరుని ఎందు మనుగడను కలిగి ఉండును ఎందుకంటే కార్యము కారణమునందు అంతర్గతమై ఉండును గనుక కార్యం హి అంటే బికాస్ కార్యము కారణస్య అంతర్వర్తి భవతి అది ఈశ్వరుడికి ఒక విశేషణం యశ్యాంతస్థాని భూతాన్ని మరో విశేషణమేమి ఏమిదం తే వ్యాప్తం అనర్థం దేనిచేత ఈ సకల జగత్తు వ్యాపించబడి ఉన్నదో ఏరుషేణం జగత్ తతం వ్యాప్తం ఆకాశేనేవటాది ఏ పరమ పురుషుని చేత ఈ సకల జగత్తు వ్యాపించబడి ఉన్నదో దానికి శంకరుడు దృష్టాంతం ఇచ్చారు ఈ వ్యాపించబడి ఉండుట అంటే ఏమిటంటే ఆకాశేన ఘటాది ఇవ ఇప్పుడు ఘటమునందు ఆకాశము గలదా ఆకాశమునందు ఘటము గలదా అంటే స్థూల దృష్టితో చూస్తే ఘటమునందు ఆకాశము గలదు అని స్థూల బుద్ధి కానీ సూక్ష్మంగా చూసినట్లయితే ఘటము ఆకాశమునందు గాలాద్దు ఇప్పుడు ఎలా వచ్చింది ఘటం ఆకాశమును ఆకాశం ఉండబట్టి ఘటం వచ్చింది ఇప్పుడు మట్టి ముద్ద తీసుకున్నారు మట్టి ముద్ద చుట్టూ ఏముంది ఆకాశం ఉంది ఆ ఆకాశం ఉండబట్టే మీకు ఘటం వచ్చింది మట్టి ముద్ద చుట్టూ ఆకాశం లేదనుకోండి ఘటం ఎక్కడి నుంచి వస్తుంది మట్టి ముద్ద చుట్టూ ఆకాశం ఉండబట్టి మట్టి ముద్దని ఒక పోటు పొడిస్తే దాని పొట్టలో చిల్లు ఏర్పడింది ఆ చిల్లు ఏర్పడింది కాబట్టి అది ఘటం అని ఆ చిల్లు ఎందుకు ఏర్పడింది ఆకాశం ఉండబట్టి ఏర్పడింది ఆకాశం లేకపోతే ఘటానికి ఆ లోపల ఆ పొట్ట నుంచి వస్తుంది కాబట్టి సర్వము ఆకాశము చేత వ్యాపించబడి ఉంటుంది ఘటంలో ఆకాశం ఉన్నట్టు అనిపిస్తుంది ఘటంలో ఆకాశం ఉన్నట్టుగా తోస్తుంది వాస్తవంలో ఆకాశమున్నదే ఘటము గలదు